హీ శ్రీహరి గంటే కింత లేదుగా బట్టి దాహపుటాసల పెర్రి దవ్వుటింతేకాక పలుమారు ఇందరిని భంగపడివేడేది ఇలాపై దేహము పెంచే ఇందుకింతేగా కలికి కాంతల చూపు ఘాతలకు భ్రమసేది చలగి మైమర చేతి చేతకింతేగా పక్కన జన్మాల నెల్లా పాటుపడేదెల్లాను ఎక్కడో సంసారాన కిందుకింతేకా ఒక్కరి గొలిచి తిట్టుకు ఒడిగట్టేదెల్లాను చక్కు ముక్కు నాలికెపై చవికింతేకా కారవాన ధనములు గడియించేదెల్లాను ఆరయ నాదని బీగే ఎందుకింతేగా చేరి శ్రీవెంకటపతి సేవకు త్వరనిదెల్లా धार कर्मपु बाध पटुड़ का